ం నమో బ్రమాో బ్రహ్మవిద్యా సంప్రదాయ కతృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యం మంగళం గురుదేవాయ మహనీయుత్మనే సర్వోకరణ్య సాధురోపాయమంగళం హరి హరే రామో సాధ రామ రామ హరే హరే రామ హరే రామ రామరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే శంభో హరే శంభో shambho shambho hare hare mare mare hare vithala har vithala hare vithala vithala vithala vithala vithala hare hare hare ranga hare ranga ranga ranga hare hare. Hare, hare hare hare rama hare rama hare rama hare rama rama rama hare hare hare krishna hare krishna, hare krishna. కృష్ణ కృష్ణ హరే హరే హరే శంభో హరే శంభో శంభో శంభో హరే హరే హరే విఠలా హే విఠలాఠలా విఠలా హే హరే hare ranga hare ranga krishna hare ranga ranga hare hare krishna hare hare hare ranga hare ranga krishna hare ranga ranga hare hare krishna hare hare govind ram ram gopala hare hare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 కరుణానిధే గోవిందోగవాసి ఆర అధ్యాయం నిర్వహణ ప్రకరణం నేటితో సమాప్తం నేను నడిదనం విద్యాధరోపాఖ్యానం పూర్తి చేసినాము అనేకమైన భోగములు అనుభవించినటువంటి వారు సామ్రాజ్యం కొన్ని వేల సంవత్సరములు పరిపాలించినటువంటి వారు చివరికి ఏం చెప్పినారంటే దీని వల్ల నాకేమి శాంతి కలుగలేదు అన్నారండి ఒక సంవత్సరం కాదు రెండేళ్లు కాదండి నూరేళ్లు కాదు వేల సంవత్సరములు భక్తు వర్ష సహస్రాని అది వర్ష సహస్రా వేల కొలది సంవత్సరములు బ్రహ్మదేవులు మొదలుకునే చీమ వరకు ఉన్నటువంటి సమస్త భోగములు నేను అనుభవించినప్పటికీ నా శాంతి రూప జాయితే నాకేమాత్రం శాంతి కలగలేదు జీవితం వృధా కాబట్టి దేనిని పొందినచో ఇక పొందవలసిందేది మిగిలి ఉండదో దానిని పొందవలే అది ప్రపంచంలో ఏ వస్తువు పొందినప్పటికీ మరొక వస్తువు పొందవలనే అభిలాష కలుగుతుంది కానీ ఆ పరమాత్మను గనక పొందితే ఆత్మ సాక్షాత్కారం గనక కలిగితే ఇక రెండవ వస్తువు మీద మనస్సు పోదండి ఎందుకు సమస్త సుఖాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి చివరికి చెప్పిన శ్లోకం నిన్న ప్రాప్తేనో భూయ ప్రాప్త్యమవతిష్ట ప్రాప్తేన నో భూయ ప్రాప్తవ్యం అవశిష్యతే దేవుని పొందిన చోయిక పొంద పొందదగింది ఏది మిగిలి ఉండదో తత్ప్రాప్తవు దాని యొక్క సంపాదన ఎందు యత్నమాతి తప్పకుండా ప్రయత్నం చేయవలను కష్టయాభి చేష్టయా కొంచెం కష్టమైన ఓర్చుకోండి అంటారు క్షమ మనకు చక్కని సాధన పెద్దలు చెప్పినారు ఈ క్షమ దమ ఉపరతి తితీక్ష తితీక్ష అంటే ఊగురు ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఏవైనా ఒడిదుడుకులు గానీ ఏదైనా ప్రతిబంధకలు గాని ఏవైనా అంతరాయం కలిగినా ఆ లక్ష్యం మాత్రం మానవుడు మరవకూడదండి అది ఎన్ని మధ్యలో ఆటంకాలు వచ్చినప్పటికీ ఆ గమ్యస్థానం చేరే వరకు కూడా వాడు వెనకంజ వేయకూడదు అని పెద్దలు చెప్తారండి దీంట్లోనే కాదండి ఏ మంచి లక్ష్యం సాధించాలన్నప్పటికీ కూడా పెద్దలైన మహనీయులైనటువంటి వారు మధ్యలో నిలపరండి ఇప్పుడు చూడండి భగీరథుడు ఆకా స్వర్గంలో నుంచి గంగను భూలోకానికి తేవాలనే సంకల్పం కలిగి ఉన్నారు దాన్ని పూర్తి చేసే వరకు కూడా మళ్ళా రాజ్యంలో అడుగు పెట్టలేదన్నది ఏకాంతంలో కూర్చుని చక్కగా తపస్సు చేసి ఆఖరికి సాధించి లోకానికి మహత్తరమైనటువంటి ఉపకారం చేసినారు ఇప్పటికీ మనం ఎంత మేలు పొందుతున్నాం ఆ గంగాదేవి ఆ భారతదేశానికండి అది శోభ ఒక శోభ కళ కళ తెచ్చిందండి భారతదేశానికి ఒకసారి ఊహించండి సంఘానికి లేకుండా మన ఇండియా మన భారతదేశం ఎట్లా ఉంటుందో శోభా విహీనంగా ఎంతో కళాకాంతులు తెచ్చింది ఈ ప్రయత్నం వారు చేసి చక్కగా సాధించి మనకు చక్కని మనకు ఎంతో ఉపకారం కలుగు చేసినారు అదేవిధంగా ప్రతి వారు జీవితం లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలండి ఒకవేళ నెరవేర్చలేకపోయినా దాంట్లో పెద్ద వచ్చిన నష్టమేం లేదంటారు చేసిన వాడికి చేసుకున్నంత మహాదేవ అంతే కదండి ఎంత పుణ్యం చేసుకుంటారు అంతే అదే నష్టం ఏమిటి నహి కళ్యాణ కృత్ కశ్చిత్ దుర్గత్యం తాతగచ్చతి అన్నారు శ్రీకృష్ణుడు దుర్గతి కలగనే కలగదు సద్గతిలో భేదం వారి వారి ప్రయత్నం సద్గతిలో కొంచెం హెచ్చు తగ్గులుంటాయే గానీ దుర్గతి మాత్రం కలగనే కలగదు చెప్పి ఘోషించినారు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మనకు ఒక ఇచ్చారు నమే ఇది నహి కళ్యాణ కృత్కశ్చిత్ దుర్గత్యం తాతగచ్చతి నమే భక్త ప్రణశ్యతి నా భక్తులకు దుర్గతి కలగదు అంటాడు ఈ విధంగా గ్యారంటీలు చెప్పినప్పుడు ఇంకా ఈ ఎంత చేసుకుంటాం అంతే చేసిన వాడికి ఆ ఈ జన్మలో నూటికి యాభై మార్పులు సంపాదించామనుకోండి ఆ వచ్చే జన్మలోనండి యాభై ఒకటి యాభై ఒకటి నుంచి ప్రయత్నం చేస్తాడు మళ్ళీ తగ్గదండి ఇప్పుడు చూడండి ఈ ఊళ్ళో ఒక ఆయన క్లాస్ వరకు చదివాడు ఒక పిల్లవాడు వాళ్ళ తండ్రి గారికి ట్రాన్స్ఫర్ అయింది ఇంకో ఊరికి వెళ్ళిపోయినారు ఈ పిల్లవాడు కూడా అక్కడ ఆ ఊర్లో హై స్కూల్లో చేరాలి ఎక్కడ చేరతారు చెప్పండి కింద క్లాస్లో చేరతారా అదే క్లాస్ కానీ లేకపోతే ఇంకో క్లాసు పై గాని అట్లా చేరతారే కాని కింద క్లాస్ ఎవరు చేరండి కనుక ఎక్కడ వరకు కింద జన్మలో పూర్తి చేసినారు ఆ పుణ్యాన్ని ఇక్కడ బ్రాట్ ఫార్వర్డ్ పుట్టుకతోనే కృతం బుద్ధి సంయోగం లేకపోతే పౌర్వదైహికం పౌరదైహికం పౌర్వదైహ సంబంధం అయినటువంటిదని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు కనుక పుట్టుకతోనే కొందరికి మంచి సంస్కారములు మరికొందరికి పుట్టుకుతోనే చెడ్డ సంస్కారములు కలగటానికి కారణం ఇదేనండి పూర్వజన్మలో ఎక్కడ వదిలిపెట్టారో తిరిగి అక్కడి నుంచి దాన్ని కొనసాగిస్తారు మరి వచ్చే నష్టం ఏమిటి చెప్పండి ఎంతవరకు పుణ్యం ఉంటుందో ఎంతవరకు మనం సాధన చేస్తామో అకస్మాత్తుగా శరీరం పడిపోయినా వారికి ఏమి దుర్గతి కలగదు నష్టం కలగదని శ్రీకృష్ణ పరమాత్మ హామీ ఇచ్చినప్పుడు ఎంతవరకు చేసుకుంటామో అంత మంచిది కానీ ది సూనర్ ది బెటర్ అది ఎంత శీఘ్రంగా చేసుకుంటే అంత మంచిదండి ది దీర్ఘకాలం వరకు ఎందుకు కంటిన్యూ చేయాలి చెప్పండి ఆ ఇప్పుడు నెత్తి మీద బరువు ఉందండి దీర్ఘకాలం పెట్టుకుంటే బాధే కదా తీసుకెళ్ళవారే అండి అంతే ఎంత శీఘ్రంగా చేసుకుంటే ఏమండి నెత్తి మీద బరువు ఎప్పుడు దించాలి అనే ప్రశ్నకి అర్థం ఉందా ఎంత వేగంగా దించుకుంటే అంత సుఖంగా ఉంటాడు ఆ కనుక ఈ సంసారం ఈ గొడవలు ఈ బాధ ఈ సంకల్పములు ఈ వృత్తులు ఈ దృశ్యం ఇదంత లగేజ్ లగేజ్ అండి ఎవరైనా ఊరికి వెళ్ళాడేపుడు లగేజ్ ఎక్కువగా పెట్టుకుంటారా చెప్పండి ఒకవేళ పెట్టుకున్నాడా వాడి ప్రయాణం ఆనందంగా ఉండదండి ఆనందంగా ఉండదు ఎక్కడైనా దూర ప్రయాణం పోయేటప్పుడు ఎంత లగేజ్ తగ్గించుకుంటే ఇప్పుడు విమానం విమానం మీద పోయే పెద్ద పెద్ద భోషాణాలు పెద్ద పెద్ద పెట్టెలు ఇవన్నీ తీసుకువెళ్ళని అండి ఆ హ్యాండ్ బ్యాగ్ అంతే గినేష్ దానికి ఏదో ఇన్ని కిలోగ్రామ్స్ అని అంతే అంతకు మించి బరువు తీసుకువెళ్ళిన ఎవరండి ఆ ఎందుకంటే తేలిగ్గా ఉంటే ప్రయాణం చక్కగా జరుగుతుంది మరి వీడు రామ ఎన్ని వేల జన్మల నుంచి ఈ బరువుని ఈడ్చుకుంటూ వస్తున్నాడు ఈ లగేజ్ ఆ కనుక లెస్ లగేజ్ అంటారు చూడండి లెస్ లగేజ్ ప్రయాణం చేసేటువంటి వాడు ఎంత తక్కువ ఆ లగేజ్ తీసుకెళ్తే అంత మంచిది లగేజ్ అంటే ఏమిటి దృశ్యం భారమేమి లేకయుండన్నా దృశ్య వస్తువు భారమే అని బయటి భారము భారము భారమంత యుత్రోషయు భారీ బాపురమును కలిగి ఉండుము తత్వసారము తెలిసి కోరన్న ఆ చిన్న పుస్తకంలో చక్కని ఇటువంటి విషయాలన్నీ ఉన్నాయండి నాయన బరువు తగ్గించుకో భారమేమి లేకయుండన్న రాత్రి నిద్రలోనండి బరువు అంతా ఎంత ఆనందం కలిగింది ఆ నిద్రలో లగేజ్ కంప్లీట్ గా కింద బారేశారండి ఎక్కడ రాత్రి నిద్రలో దేహం మనస్సు బుద్ధి బంధువులు మేడ సంపద ఇవన్నీ కూడా కంప్లీట్ గా మర్చిపోయినారు హౌ మచ్ హ్యాపీనెస్ యు ఆర్ ఎంజాయింగ్ చెప్పండి ఎంత విచ్ఛిన్నమైనటువంటి సుఖం మానవుడు నిద్రలో అనుభవిస్తున్నాడు అక్కడ లగేజ్ లేదు ఆ బరువు అనేది కిందకి తోసేసినాడు హాయిగా అది జడమైన స్థితిలోనే అంత ఆనందం ఉన్నప్పుడు చైతన్యమైనటువంటి మేలుకునే ఆ నిద్రాఖం అనుభవించాలి మేలుకునే అదేనండి సమాధి సమాధి అనేది సుశుక్తిలో రాదు ఆ నిద్రలో రాదు జా స్వప్నలో రాదు జాగ్రత్తలో వస్తుందండి జాగ్రత్తలోనే తురీయం అది జాగ్రత్తలోనే తురీయ స్థితిని పొందాలి ఏ విధంగా శ్రీకృష్ణవరమాత్మ చెప్పినారు చక్కగా ఆసనం వేసుకోండి ఏ విధమైనటువంటి సంకల్పం మనసుకి రానివ్వద్దు ఈ కళ్ళు ఊరికే బయట చూడబాకండి ఈ నామరూపాలను చూడవద్దు ఆ దిశ అనవలోకయం దిక్కులు చూడవద్దు ఆ ఇక అంతర్ముఖం చేసుకుని ఎంత ఆనందం మానవుడు అనుభవిస్తాడు చెప్పండి దాని పేరు అది గనక నిలకడ కలిగితే ఆ మనస్సు గనక చక్కగా లైవ్ అయితే అమనస్క స్థితిని గనక పొందితే ఆ తురే స్థితిలోనండి ఇంద్ర పదవి గాని చంద్ర పదవి గాని బ్రహ్మలోకం గాని తృణీకారో అంటాడు తృణీకారం తృణం వల్లే చూస్తాడండి బ్రహ్మలోక తృణీకారో వైరాగ్యశ్యావధర్మత వైరాగ్యం కలిగిన వాడు బ్రహ్మలోకం ఇస్తానన్న ఐ డోంట్ కేర్ నైనా వద్దు ఎందుకు చెప్పండి ఆ అన్ని సుఖముల యొక్క కేంద్రం ఇక్కడ ఉందండి ఇక్కడ ఇక్కడ నుంచే అన్ని ఆనందములు బయటికి పోతూ ఉంటాయి ఏది బ్రహ్మానంద సాగరం అది కనుక మహనీయులైనటువంటి వారు దాంట్లో కనుక నిలకడ కలిగితే ఇక దేంట్లో కూడా ప్రవేశించను అండి త్యాగం చేస్తారు రాజ్యములు వదిలేస్తారు భోగములు త్యాగం చేస్తారు దేనికి ఈ అన్ని భోగములు అన్ని రాజ్యముల కంటే ఇది చాలా గొప్పది అన్ని లాభముల కంటే గొప్ప లాభం అని శ్రీకృష్ణ పరమాత్మ పదే పదే చెప్తున్నారు గీతలో ఎం లబ్ధ్వా అపరం లాభం మన్యతే నాదితో నదునాపి విచాల్యతే భయంకరమైన దుఃఖం వచ్చినా అక్కడేం కదలండి ఎన్ని వాడికి ప్రాపంచికమైన సమర్పించినా కూడా నాకు వద్దంటాడు కారణం ఆ స్థితి అంటూ అండి అంత ఆనందకరమైనటువంటి స్థితి మానవుడు పెట్టుకునే చూడండి తన హృదయంలో తనకు అతి సమీపంలో ఈ వస్తువు పెట్టుకుని బహిర్బ్రామ్యతి ఈ బయట అడుక్కు తింటున్నాడు అండి ఈ హింగ్ హంటింగ్ ఆఫ్టర్ ఆల్ దీస్ ప్లేజర్స్ ఈ చిన్న చిన్న సుఖాల కోసం మానవుడు పరిగెత్తున్నాడు జీవితం ఇట్లా వృధా అయిపోతున్నదండి సరే జీవితంలో ఏ కొంచెం పుణ్యం పురుషార్థం పొందకపోతే అంత్యకాలంలో ఏవైనా ఉపయోగం ఉందా చెప్పండి ఇది ఆలోచించద్దు మానవుడు తన శరీర విషయం ఇది ఎంతకాలం ఉంటుంది నూరేళ్ల కింద ఉన్నదా నూరేళ్ల కింద ఉన్నదా మరలా నూరేళ్లైన తర్వాత ఉంటుందా ఇది ఆలోచించాలండి మరి బుడగా ఉంటే ఉంటే ఈ జీవితంలో లేనిపోయినటువంటి అన్ని నెత్తిని పెట్టుకునే అవసరమైంది ఏమిటో చేసుకోవటం మంచిది ఏదో కుటుంబ పోషణ ఏదో ఒక వృత్తి ఏదో ఒక వ్యాపారం ఏదో ఒక వ్యవసాయం దీంట్లో తప్పు లేదండి శ్రీకృష్ణ మీ కార్యములు మీరు చేసుకోండి మనకి అల్లవెన్స్ ఇచ్చాడండి ఎక్కడ చెప్పండి మాం అనుస్మర యుద్ధచ యుద్ధచ అర్జున మీ క్షత్రియుడు యుద్ధం అనేది మీ ధర్మ యుద్ధం కాబట్టి చేసుకోండి ఊరికే చేసుకోవడం కాదు మాం అనుస్మర నన్ను చంతన చేసుకుంటూ నువ్వు యుద్ధం చెయ్యి ఇదండి ఆ సంసారంలో కార్యక్రమాలు చేయకూడదని భగవద్గీతలో చెప్పలేదండి డూ యువర్ డ్యూటీ కానీ అటాచ్మెంట్ లేకుండా సంఘం లేకుండా ఇది ఎల్ల కాలం మన వెంట రాజని చెప్పేటువంటి భావన కలిగి ఆ జనక మహారాజు నిర్లేపంగా రాజ్యమును పరిపాలించినారో ఆ విధంగా పరిపాలించ మనం వ్యవహారం చేయాలండి ఆ మరి జీవితం అంతా ఏమి పుణ్యం పురుషార్థం ఏదో జపం సంకీర్తన భగవత్ చింతన పరోపకారం అన్నదానం లేకపోతే రామకోటి ఇటువంటి ఏది పుణ్యకార్యములు చేయకుండా అంత్యకాలం ఏం చేస్తాడు చెప్పండి ఒక ఊళ్ళోనండి ఒక లక్షాధికారి ఉన్నాడండి లక్ష లక్షలు సంపాదించాడు కానీ ముసలివాడు చివరికి చనిపోయే టైం వచ్చిందండి అవసాన దశ ఆ అనేక మంది డాక్టర్లు చికిత్స చేశారు ఏం ఉపయోగం లేకపోయింది కొడుకులంతా మంచం చూపుతూ చేరారండి ఏడుస్తున్నారు ఏడుస్తున్నారు కొడుకులు వీడు జీవితంలో ఒక్కసారి రామనామం గాని కృష్ణనామం గాని భగవత్ చింతన గాని చేయలేదండి ఎవరు లక్షాది గారు ఊరికి సంపాదించడమే పనిగానే ఒక్క పుణ్యం లేదు ఒక పురుషార్థం లేదు అంత్యకాలం వచ్చేసింది ఇక పిల్లలంతా ఏడుస్తున్నారు నాన్న నాన్న మా గతి ఏమిటి అన్నారండి ఎవరు పిల్లలు నోరు మూసుకుంటారా మీకు కావలసిన డబ్బు ఇచ్చాను మీ గతి ఏమిటి లక్షణంగా తిని కూర్చోండి ముందు నా గతి చూడండి అన్నాడండి వాడు ఎంత దక్కి నేను పోతున్నాను ఏమి పుణ్యం చేయలేదు ఎంత నాకు బాధ కలుగుతుందో ఇప్పుడు నాకు ఆలోచనకు వస్తుందా ఐ హావ్ వేస్టెడ్ మై లైఫ్ అని చెప్పి ఏడిపోస్తున్నది పిల్లలు ఏడుస్తున్నారు ఏమండి నాన్నగారు మా గతి ఏమిటంటే మీ గతి మాట మీ గతి శుభ్రం నేను సంపాదించి పెట్టాను తినండి నా గతి చూడండి అంటాడు ముందు నేను పుణ్యం సంపాదించలేదు ఆ లో నీ ఇతరుల నరహలోకంలో ఎంత బాధ అనుభవించాలని ఏడుస్తూ కూర్చున్నాడని చూజ్ ముందు వీళ్ళ గతి కాదండి వీళ్ళ గతి ఎద్దరు సంపాదించుకుంటారు బతుకుతారు ఏదో జరిగిపోతుంది ఈయన గతి చూడాలి వెళ్లే ఆయన గతి ఏమవుతుంది నా గతి వాట్ బికమ్స్ ఆఫ్ మై సోల్ ఆఫ్టర్ డెత్ అండి మనం విచారం చేయవలసింది జీవితం పడిపోయిన తర్వాత ఈ శరీరం పతనం తర్వాత మేము ఏ స్థితిలో ఉంటాం మనం అది ఇప్పుడే తయారు చేసుకోవాలి ఇప్పుడు గనక పుణ్యం ఈ ఆత్మ జ్ఞానం గనక సంపాదిస్తే ఇక మరల జన్మ మరల దుఃఖం మరల తల్లి గర్భంలో పుట్టడం ఈ పునరపి జననం అనేది ఉండదని శ్రీకృష్ణ పరమాత్మ ఘంటాపదంగా చెప్తున్నారు పునర్జన్మ దుఃఖాలయం అశాతం నాప్నువంతి చక్కగా నన్ను కనుక పొందితే ఈ దుఃఖాలయం దుఃఖము యొక్క ఆలయం అన్నాడు చూడండి దుఃఖాలయం రామాలయం కృష్ణాలయం అన్నట్టుగా దుఃఖములకు ఆలయం ఏది ఈ ప్రపంచం ఆ అందరు ఏదో సుఖం సుఖం అనుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ అంత సర్వజ్ఞుడు కదా ఇటువంటి వాక్యం చెప్పినాడు ఏమిటి దుఃఖాలయం అని కొట్టు పారే సార్ అంతే ఈ ప్రపంచం ఇట్స్ రాక్షసు దుఃఖం అనేటువంటి రాక్షసుకి మందిరం పిల్లలు కూర్చోనే ఏ దుఃఖాలయం అశాశ్వతం ఆ రెండు విశేషణాలు చెప్పాడు దుఃఖాలయం దీంతో ఎక్కువ దుఃఖం అన్నది అశాశ్వతం ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ టెంపరీ అంటారని సార్ మానవుడు ఏం ప్రధానమైనటువంటి ఆనందాన్ని వదిలేసి ఈ చిల్లర ఆనందం మీద పడే జీవితం అంతా నాశనం చేసుకునే ఆఖరికి ఏం పొందుతున్నాడు ఏమీ పొందటం లేదండి అది శాస్త్రంలో ఒక చక్కని ఉపమానం చెప్పబడింది యశ్వాత్మ సుఖము ఆత్మసుఖాన్ని వదిలిపెట్టి ఎవరు బాహ్యమైనటువంటి ఇంద్రియ సుఖాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు ఎటువంటి వారు ఉపమానం చెప్తున్నారు యశ్వాత్మ సుఖము ఉత్ బాహ్యం అపేక్షతే ఈ బాహ్య సుఖాన్ని ఎవరు అపేక్షిస్తున్నారో వారు ఎటువంటి వారు అనగా కరస్థం పాయసం తక్ కూర్పరం కరస్థం పాయసం చోటండి అన్నదానం జరిగిందండి ఆ అన్నదానంలో అన్నం పెట్టలేదండి ఎందుకంటే ఈ దరిద్ర నారాయణులు మనం ఎటువంటి పలహారాలు భోజన చేస్తున్నామో అదే వారికి పెట్టాలని ఒక ధనవంతుడండి పాయసం చేయించాడండి పాయసం ధనవంతుడు ఎక్కువ సంపద వారు ఇటువంటి జీడిపప్పు ద్రాక్ష సగ్గుబియ్యం ఇవన్నీ సేమ్య ఇవన్నీ చేసిన పదల్సగా చేసిన పాయసం ఆయనలారా తినండి మేము ఆనందం అనుభవిస్తున్నాం మీరు కూడా మేము తినేటువంటి ఈ వస్తువు మీరు భోజనం చేయండి అని బీదలందరిని పిలిచి పాయసం పోస్తున్నారు అందరు దోషళ్ళు పడుతున్నారండి కొందరేమో లోటాలు తెచ్చుకున్నారు లోటాలు లేని వారు దో దోషులు లక్షణంగా తాగుతున్నారండి పదలసగా ఉంది ఆ పాయసం ఒక బీద వాడండి లేదండి ఒక్క చెయ్య ఉంది వాడికి వాడి పేరు అవిటి వాడు అది అవిటివాడు ఒక్క ఒక్క చెయ్యి ఉందండి ఇక దోషడు పట్టాడు ఇది ఇదంతా నిండిపోయిందండి పాయసంతో ఈ నిండిపోయి కొంచెం ఇట్లా కారిందండి కారింది వాడు అనుకున్నాడు ఈ కారింది ముందు నాకేస్తాం అని చెప్పి చెయ్యి ఇట్లా అన్నాడు ఇది కాస్త కింద పడిపోయిందండి చేతి నిండా ఉన్నటువంటి పాయసం ముందు తాగాల లేకపోతే ఇది ఇదండి హెడ్ అండి ఇది బ్రాంచ్ అండి చూసారా ఈ హెడ్ మీ వదిలిపెట్టాడు ఈ బ్రాంచ్ సుఖం కోసం పరిగెత్తాడు అక్కడికి చెయ్యి ఇట్లా అది కాస్త కింద పడిపోయింది వృధా ఆ దృష్టాంతం చెప్తున్నారు శాస్త్రంలో కరస్థం పాయసం కర కర అంటే చేయండి చేతిలో ఉన్నటువంటి పాయసం వదిలిపెట్టి సమూఢో లేడి కోర్పరం కోర్పరం అంటే మోచే ఇక్కడ కొంచెం కారిందండి అందువల్ల ఇట్లా నాపుతున్నాడు ఇది నాకేటప్పటికి ఇది కాస్త ఇదండి ఆ అజ్ఞానులు చేసుకునేటువంటి పని వృధాగ తన యొక్క జీవితం పోగొట్టుకుని ఆత్మసుఖాన్ని వదులుకుని ఈ చిన్న సుఖానికి నాకి నాశనం చేసుకున్నాడు అండి జనుడు చేసే వ్యవహారం కనుకనే తెలివి గలిగిన వాడు దాంట్లో ప్రవేశించడంటారు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ఈ రోజుండి చివరి ఘట్టంలో అర్జునోపాఖ్యానం అని మొదలు పెడుతున్నారండి అర్జునోపాఖ్యానం ఎంత ఆశ్చర్యం వీరు మాట్లాడుకునేది త్రేతాయుగం ఈ అర్జునుడు కృష్ణుడు భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ అర్జును చెప్పింది ఎక్కడ చెప్పండి ఏ యుగంలో ద్వాపరయుగం అది కూడా చివర ద్వాపర యుగం చివర చెప్పినటువంటి చెప్పబోయేటువంటి ఈ భగవద్గీతను ఈ శ్రీ ఆ వశిష్ఠులు వారండి ఇప్పుడే చెప్పేస్తున్నారండి రామచంద్ర ద్వాపరయుగం చివర శ్రీకృష్ణ పరమాత్మ అర్జునులకు రణరంగంలో చక్కని హితబోధ చేస్తారు అని ఆ భగవద్గీత ఆ శ్లోకములే కాకుండా అదే శ్లోకములు కాదండి కొంత వేరుగా అదే భావం ఆ కొన్ని శ్లోకాలు మాత్రం అట్లాగే ఉన్నాయండి అది వశిష్ఠులు వారు రామ్ ఈ రామచంద్రునికి చెప్తారు దీని పేరు అర్జునోపాఖ్యానం ఎంత ఆశ్చర్యం ఆ వశిష్ఠ మహర్షి యొక్క త్రికాల జ్ఞానం ఎంత అమోఘమైంది చూడండి భవిష్యత్తులో ఇంకో యుగం ఒక యుగానికి డిఫరెన్స్ ఉందండి ఆ అంత అంత భవిష్యత్తులో ఉండేటువంటి విషయాలు వశిష్ఠులు వారు రామచంద్రునికి చెప్తున్నారంటే నిజంగా ఎంత తపశ్శక్తి ఎంత భవిష్యత్ జ్ఞానం ఆమ్ అని చెప్పొచ్చండి ఎవరు ఈ వశిష్ఠ మహర్షి అటువంటి శక్తి కలిగి అటువంటి జ్ఞా భవిష్యత్తులో జరగబోయేదంతా కూడా ఇప్పుడు పోసగుచ్చినట్టుగా చెప్తున్నారు ఏమనే ఆయన రామచంద్ర యుద్ధ రంగంలోకి ఇద్దరు వస్తారు ఆ సైన్యం మధ్యలో రథాన్ని పెడతారు అర్జునుడు గాంధీవం కింద శోక శోకగ్రస్తుడై తన గురు ఆ శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తారు వెంటనే ఆ శ్రీకృష్ణ పరమాత్మని గురువు శిష్యుడు అనేటువంటి అర్జున్ అర్జునుడు అనేటువంటి శిష్యునకు చక్కగా ప్రబోధం చేస్తారు ఏది ఈ ప్రకారంగా అని భగవద్గీతను బోధిస్తారండి ఎవరు వశిష్ఠులు వారు అదే శ్లోకాలు కాకపోయినా కొంచెం మార్పు ఉంటుంది అన్నది దీని పేరు అర్జున ఉపాఖ్యానం ఇప్పుడు దాని గురించి కొత్తగా మనం చెప్పవలసింది ఏమి లేదు ఎందుకంటే ఇరవై రోజుల నుంచి మీరు చక్కగా శ్రవణం చేస్తున్నారు ఈ భగవద్గీతని ఇప్పుడు ప్రత్యేకంగా ఏమి చెప్పవలసింది కానీ ఒక్క శ్లోకం ఏమిటంటే గీత ముఖ్యంగా గీతలో మనం తెలుసుకోవలసింది ఈ గములు ఈ తపస్సులు అందరూ ఆచరిస్తున్నారు అది ఒక పెద్ద గొప్ప కాదండి దానికి పచ్చ్యం అది మర్చిపోతున్నారు మందు తింటున్నారు పథ్యం వదిలేస్తున్నారు వాళ్ళ రోగం ఏమైనా నయం అవుతుందా చెప్పండి చూడండి ఇప్పుడు అనేక మంది ఆయుర్వేద వైద్యులు వారంతా మంది ఇచ్చేటప్పుడు ముందుగా పథ్యం చెప్తారు నాయన ఇది ఇది తినబాకండి అని తిన్నాడా మళ్ళా రోగం ముదిరిపోతుందండి అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో మందులు ఉన్నాయి పథ్యం ఉందండి మందు చెప్పండి ఈ యోగములు ఆ కర్మయోగం భక్తి యోగం రాజయోగం జ్ఞాన యోగం ఈ నాలుగు మందులు కాని శ్రీకృష్ణ పరమాత్మ ఇంత మాత్రంతో తృప్తి పొందినారా వెంటనే దాని కింద నిర్వైర సర్వభూతూ సమాతి పాండవ నిర్వైరం ఏ ప్రాణికి బాధ కలుగు చేయకూడదండి ఏ ఆచరణ శుద్ధంగా ఉండాలి అట్లా ఉంటున్నదా చెప్పండి వ్యవహారంలో ప్రవేశించేటప్పటికి అనేకమైనటువంటి చైరాని పనులన్నీ చేస్తున్నాడు ఇక్కడేమో విచారణ ఆత్మ విచారణ నేనెవరు జగత్ ఏమిటి భక్తి ఏమిటి ఆ యాత్రలు పుణ్యం ఇదంతా ఏమిటో ప్రయత్నం చేస్తున్నాడే గానీ నిత్య జీవితంలోనండి దాన్ని నాశనం చేసుకుంటున్నాడు అండి దీనివల్ల ఈ చరిత్ర శుద్ధి లేనందువల్ల క్యారెక్టర్ బిల్డింగ్ శ్రీకృష్ణ పరమాత్మ మొరాలిటీ ఆ మొరాలిటీ విషయం నొక్కి చెప్పడానికి కారణం ఏమిటి చెప్పండి చిత్తశుద్ధి ఎన్ని గుణాలు చెప్తున్నారు దీనికి కారణం ఏమిటి ఆ గుణాలు లేకపోతే ఈ చేసిన యోగం కాస్త నాశనం అయిపోతుందండి అందుచేత చాలా మందికి తెలియదండి ఏదో వ్యవహారం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఈ ధేరణ ప్యూరిటీ ఆర్ యూర్ ప్యూర్ ఈ ష్యూర్ మైండ్ ప్యూర్ అనేటువంటి విషయం వాడు ఆలోచించుకోవటం లేదు మనస్సు ఇంద్రియముల బాగా అదుపులో ఉన్నాయా అని చూసుకోవటం వాట్ని విత్సలు విడిగా వదిలేస్తున్నాడు ఇక్కడ మాత్రం జపాలు పూజలు ఇవన్నీ చేస్తున్నాడు అండి దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమిటి చెప్పండి అది అపహాయ నిజం కర్మ శ్రీకృష్ణ మాత్రం చెప్పిన కర్మ చెయ్యకుండా పవిత్రత లేకుండా అపహాయ నిజం కర్మ కృష్ణ కృష్ణే తివాదిినహే హర్వేషిణ పాప ధర్మార్థం జన్మయద్ధరే అది భగవానుడు దేవి అవతరించాడు చెప్పండి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అర్జున నేను ధర్మాన్ని నిర్ధరించడానికి వచ్చాను ధర్మం అంటే నాకు చాలా ప్రీతి ఆ భగవద్గీత కూడా ధర్మ అనే పదంతో మొదలు చూడండి ధర్మ ఆ నిజంగా ఆ భగవద్గీత యొక్క మొట్టమొదటి పదం చాలండి మనకి ఫినిష్ దాన్ని కనుక జీవితంలో ఆచరిస్తే నిజంగా భగవద్గీత అంతా మనం ఆచరించినట్టే ఏమిటి చెప్పండి దేని కొరకు భగవానుడు అవతారం ఎత్తుతున్నాడు ఏది మనకు ముఖ్యంగా ఈ శ్రేయస్సు కరువు చేస్తుందో అటువంటి ధర్మాన్ని ఉపేక్ష చేయకూడదండది ఆ కనుక ధర్మ రక్ష రక్షిత ఆ ధర్మాన్ని కనుక మీరు ఆచరిస్తే ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా అందరు అనుకుంటారు దేవుడు గారు కాపాడుతారని దేన్ని చూచి దేవుడు గారు దేన్ని చూచి రక్షిస్తారు చెప్పండి ఇన్ని కోట్ల దేవురాశులు ఉంటే అందరిని దేవుడు ఉద్ధరిస్తున్నారు చెప్పండి ఆ తేషామహంసముధర్త అంటాడు వారిని మాత్రమే ఉద్ధరిస్తాను ఎవరిని ఏతు సర్వాని కర్మాణి మై సన్యస్య మత్పరా అనన్యోగే నం ధ్యాంత ఉపాసతే అటువంటి వారిని ఎవరు ఇంద్రియగ్రహం కలిగి చక్కగా భగవత్ చేసుకుంటూ పరోపకారం చేసుకుంటూ ఉంటారు వారిని నేను ఉద్ధరిస్తానని చెప్పాను గాని అందరినీ ఉద్ధరిస్తానని చెప్పలేదు అట్లాగనుకుంటే అందరూ మోక్షం పొందేవారు కదా ఈ బంధనం ఎందుకు చెప్పండి కనుక భగవంతునికి దీనితో సంబంధం లేదండి ఎవరి కర్మ ఎవరి యొక్క కర్మ ఎవరు ఏ ఇంత కర్మ చేసుకున్నాడు దాన్ని బట్టి భగవంతుడు ఫలితం ఇస్తున్నాడు కాని లేకపోతే భగవంతుని పక్షపాతం ఉందా చెప్పండి ఆల్ అవర్ చిల్డ్రన్ ఆఫ్ ది లాడ్ భగవంతుని యొక్క సంతానం అందరూ కూడా అందరి మీద వారికి సమూహం కానీ ఎవరు వారిని కేక ఇప్పుడు చూడండి ఇంట్లో చిన్నపిల్లలు నలుగురు ఉంటారండి నలుగురు ఉంటే అమ్మా అని చెప్పి ఏ చిన్నపిల్లవాడికి కేక వేసినాడో పరిగెత్తుకుంటూ వస్తుంది నాయన ఏమి కావాలని అని ఉంటే తల్లి చెప్పండి కనుక బిడ్డ కొనక ఆకలి అయితే అమ్మాని కేక వేస్తుందండి ఆ బిడ్డ అప్పుడు తల్లి వచ్చి వారి యొక్క యోగక్షేమాలన్నీ విచారిస్తుంది అదే విధంగా అందరూ భగవంతుని బిడ్డలే ఎవరు కేక వేశాడు దేవుని ఆనాడు గజేంద్రుడి కేక మీరాబాయి కేక వేసింది ఇంకా అనేకమైనటువంటి పండరి భక్తులు వీరందరూ కూడా రామకృష్ణ పరహంస కేక చక్కగా వారికి అనుభవం కలిగింది మరి ఎవరు కేక ఆ భగవంతుడు పలుకుతాడు కదా మేకే సాంగ్ షూట్ కమ్ అంటాడు ఒక పర్వతం దగ్గరికి వెళ్ళి కేకవేయండి ది వెంటనే పలుకుతుంది ఈ పర్వతాలు చాలా ఉన్నాయి కానీ ఆ అక్కడ అనంతది అండి ధర్మ ఆ దక్షిణ బెంగుళూరుకి సమీపంలోనండి ఆ మడక శిర అనే ఒక ఊరుందండి అక్కడ ఏదో సప్తాహం జరిగితే మనం వెళ్ళాం అక్కడ కూసేగుండు అని అండి కూసేగుడు అని దాని పేరండి కూసేగుండు అంటే ఆ గుండు పలుకుతుందండి మీరు వెళ్ళి ఆ కొండ దగ్గర గోపాల్ అనండి ఒక్క అర నిమిషం అయిన తర్వాత అది పలుకుతుందండి స్పష్టంగా గోపాల్ అని మళ్ళీ అంటుందండి ఒక్క అర నిమిషం అయిన తర్వాత దాని పేరు కూసే గుండె అన్నారు అక్కడికి వెళ్ళి మీరు కూయ్యకపోతే అరవకపోతే ఆ గుండు పలుకుతుందా భరతం పలుకుతుందాషల్ విగ్ర అంటారు ఎవరి బైబుల్లో మీరు అడగాలి భగవంతుని గుర్చి స్తోత్రం చేయాలి తప్పకుండా వారు పలుకుతారు వీడేమి చేయకుండా సోమారిపోతు ఒక్క సాధన కూడా చేయకుండా ఉంటే ఎట్లా తరిస్తాడు చెప్పండి అది ఒక ఆశ్రమంలోనండి ఆ కొత్తగా గురువు ఉన్నారు ఒక శిష్యుడు చేరటానికి వచ్చాడండి అయ్యా గురువు గారు నన్ను చేర్చుకోండి ఆశ్రమంలో ఉన్నారు వాడు ముఖం చూస్తే తమో ఉందండి తమో అంటే బద్ధకం మత్తుగా ఉంది వాడు ముఖం చూస్తే ఇంగ్లీష్ లో సాగితండి ఫేస్ ఈస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ ముఖం చూడంగానే వాడు ఎవడో చెప్పొచ్చు గురువు బాగా తెలుసుకుని వీడెవడో సోమరిపోతగా ఉన్నాడు చేర్చకూడదని ముందుగా నైనా నిన్ను నేను చేర్చను ఆశ్రమంలో అన్నాడు వాడు కొత్తగా వచ్చిన శిష్యుడు స్వామి మీరు ఎట్లా చెప్తే అట్లా ఆచరిస్తాను నన్ను కొంచెం చేర్చండి అన్నారు నీ ముఖమే చెప్తున్నది నాకు నీ సంగతి సోమరి నువ్వు ఆ కాబట్టి నిన్ను చేర్చనన్నాడు అప్పుడు మళ్ళీ అడిగాడు స్వామి నన్ను శిష్యుడిగా చేర్చండి అన్నారు నిన్ను శిష్యుడిగా చేర్చనని వీడన్నాడు శిష్యుడిగా చేర్చరా అసలు చేర్చరా శిష్యుడిగా అన్నారు అసలు చేర్చనే పోని గురువుగా చేర్చండి రామ రామ శిష్యుడికే గతి లేకపోతే గురువు కేసర పెట్టాడండి వాడు ఎట్లా అవుతారో చెప్పండి గురువు అతస్మార్తగా అవుతారా ఆ ఎవడైనా టీచర్ అవుతాడా లేదు ముందు క్లాస్ పాస్ కావాలి పేసిన తర్వాత ఇంకా బీఈడి ఇదో చదవాలి అప్పుడు టీచర్ అవుతాడండి ఏమి పరీక్ష చేయకుండా ఏమండీ నన్ను మాస్టర్ గారిగా చేర్చండి అని కోర్టులోకి వెళ్ళి ఏమండి ఆ జడ్జి గారు మీరు దిగండి నన్ను కూర్చోబెట్టండి అంటే అక్కడ కూర్చోబెట్ట వాడు ఎన్నో క్లాసులు పాస్ కావాలండి లే ఏమి చేయకపోతే వాడికి అధికారం లేదు అక్కడికి వెళ్తానికి అదే విధంగా శిష్యుడైనటువంటి వాడు సాధన చేయాలి ఎన్నెన్నో శ్రీకృష్ణ పరమాత్మ ఎన్ని సద్గుణములు చెప్పినాడు చెప్పండి ఇక్కడ ఉపనిషత్తుల్లో గాని ఇతరమైన శాస్త్రములో గాని రామ క్షమ ధమ ఉపరతి ఊహు లెక్కలేనటువంటి సాధనలు మళ్ళా యమ నియమ ఆసన ప్రాణాయామ ఇది తర్వాత నిత్యానిత్య వివేకము వైరాగ్యము సమాధి షట్క సంపత్తి ముముక్షుత్వం చెప్పి సాధన చతుష్టయ సంపత్తి మళ్ళీ నాలుగు చెప్తారు రామా అంత లేకుండా ఈ విధంగా సాధన చెప్తుంటే ఏవైనా ఒక్కటైనా ఆచరిస్తున్నాడో చెప్పండి ఇదండి మనం ఆలోచించవలసింది మనం జీవితం ఈరోజు ఆఖరి దినం కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మనం యోచన ఉంటుంది ఈ జీవితంలో మనం జన్మించిన తర్వాత ఏమి ముఖ్యంగా సాధించాలంటే చూడండి ఆ మనసులో ఉండేటువంటి అనేక జన్మార్జితమైనటువంటి వాసనలు తొలగించాలి అది వాసనాక్షయం అది కనుక తొలగితే చక్కగా మనోనాశం అది ఆ మనస్సు అనేది డ్రాప్ అయిపోతుందండి ఏ విధంగా చేయగలం ఆ తత్వజ్ఞానం ఆత్ ఏది సత్యము ఏది అసత్యం అని చెప్పి తెలుసుకుంటే మనకి చక్కగా విచారణ జరుగుతుంది ఆ తత్వజ్ఞానం యొక్క సహాయం చేత వాసనాక్షయం కనుక కలుగు చేసుకుంటే మనోనాశం దానంతటా ఎప్పుడు మనస్సు డ్రాప్ అయిపోయిందో డిజాల్వ్ అయిపోయిందో ఆ రిమైన్ అవర్ సెర్స్ అది ఆత్మ మిగులుతుందండి ఇది కాదు ఇది కాదు అని చెప్పి అన్నిటినీ నెట్టివేస్తే మిగిలినటువంటి వస్తువే మనం నేతి నేతి వాక్యేనా శేషతం పదం పరిత్యత్వం ఈరోజు చివరి ఆ ఘట్టంలో వశిష్ఠులు వారు అద్భుతమైన ఒక శ్లోకం చెప్తున్నారు అది ముఖ్యంగా గృహస్థాశ్రమంలో ఉన్న వారికి బాగా అన్వయిస్తుందండి ఆ శ్లోకం వినండి నా అత్ర ఆహార్యా దలిం ఇది సారభూతమైన ఒక శ్లోకం చెప్తున్నారు అత్ర అత్ర అంటే ఇదో పుట్టేశారు ఈ లోకల్లో చేయవలసిన కర్త తెలుసు ఆహారార్థం కర్మ కుర్యాదని్యం భోజనం కోసం ఏదన్నా వృత్తి ఆ ఏదైనా పని చేసుకోండి ఉద్యోగం ఏ వ్యవసాయం లేకపోతే వ్యాపారం ఏదైనా చేసుకోమని మనకి అనుజ్ఞ ఇచ్చాడండి ఎవరు వశిష్ఠుల వారు కర్మ అనింద్యం పాపము కలవని కర్మ అది పాపం చొరవడితే దానివల్ల ఏమి ఫలితం లేదండి అనింద్యం అది అత్ర ఆహా దేనికోసం ఆహారం ఆహారం అంటే శరీర పోషణ కుటుంబ పోషణ దీనికోసం ఏదైనా ఉద్యోగం కాని వృత్తి గాని చేసుకోమని మనందరికి పర్మిషన్ ఇచ్చాడండి ఎవరు వశిష్ఠుల ఎటువంటి కర్మ అనింద్యము పాపము జొరబడకుండా ఉన్నటువంటి శుభకర్మ మంచి కర్మ అంతేగాని మోసం కపటం అవినీతి ఇవన్నీ కనుక చేరిస్తే ఆ ఉద్యోగం కాని దాని వల్ల పాపాన్ని మూటగట్టుకోవటం తప్పితే ఏం మిగలదండది ఆ ఆహారం కోసం అంటే కుటుంబ పోషణ శరీర పోషణ కోసం కర్మ కుర్యాద నింద్యం మళ్ళా వెంటనే ప్రశ్న ఆహారం దేనికోసం దేనికోసం అండి ఆహారం సంధారణార్థం ప్రాణం నిలవటానికి అంటే బతకటానికి బతకటానికి ఆహారమే కాని భోగ విలాసములకి కాదంటాదండి సర ఈ టు లివ్ ఇదండి పెద్దలు చెప్పేటువంటి భోగ ఈ టు లివ్ అది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు దే ఆర్ లివింగ్ టు ఈ అది భోజనానికి బతుకుతున్నారు అంతేగాని బతకటానికి భోజనం చేయటం లేదండి అది ఈ ఆహార విషయంలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా సార్లు ప్రస్తావన చేసినారు ప్రతిరోజు నేను కూడా చెప్తున్నాను మితాహారం సాత్వికాహారం దైవార్పితాహారం న్యాయార్జితాహారం అది అన్నిటికంటేనండి మితాహారం ఇది చాలా ముఖ్యం అండి ఊరికి ఎక్కువగా తింటే ఒక బీదవాడికి ఇవ్వవలసినటువంటిది మనం దొంగిలించినట్టు అవుతుందండి గాంధీ మహాత్ముడు అదే చెప్పినాడు మీరు కనుక ఎక్కువ తిన్నారా ఒక బీదవాడికి ఇవ్వవలసినటువంటి ప్రసాదం మీరే తిన్నట్టు అవుతుంది అది మీకు డబుల్గా తినటం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది వాడు అసలు తినటం వల్ల వాడికి ఆకలి జాస్తి అయిపోతుంది ఇప్పుడు కనుక ఒక ముద్ద వాడికి పెడితే మన ఆరోగ్యం బాగుంటుంది వాడికి మనం ఉపకారం చేసిన దానివల్ల మహాపుణ్యం మనం సంపాదించిన వారు అవుతాం రేపు చూడండి ఉదయం ఇక్కడ ఎంత భోజనం చేస్తారు ఆనందపడుతుంటారు ఆహ ఆకలి అలమటించేటువంటి వారు అన్నమో రామచంద్ర అనేటువంటి వాళ్ళకి ఒక ప్రసాదం పెడితే అది తదేవ ఈశ్వర పూజన అన్నదండి అదే భగవంతుని పూజ ఆ కొందరితో పుష్పాలతో పూజ చేస్తారు ఇది దానికంటే గొప్పదైనటువంటి పూజ ఆ ఏనకేన ప్రకారేణ పరస్య పురుషస్యతో సంతోషం జనయే ప్రాజ్ఞ తదేవ ఈశ్వర పూజనము ఏదో విధంగా ఒక ప్రాణికి గనక ఉపకారం చేస్తే అదే భగవంతుని యొక్క అర్చన అదే భగవంతుని యొక్క పూజ నిన్న మీకు మృత్యుంజే పుస్తకాలు ఇచ్చారు చూడండి దాని చివర వివేకానంద సింహ ఇదే చెప్పారండి దేవాలయములో పూజ చేయటం మంచిదే కానీ దానికంటే ఒక ప్రాణికి ఉపకారం చేయటం అనేది మహత్తరమైన పుణ్యం అన్నారు ఎవరు వివేకానంద స్వామి కనుక చేతనైనంతవరు ఈ మితాహారం అనేది జాగ్రత్తగా మనం అవలంబించాలండి ఆ ఎంతవరకు మనకు అవసరమో అంతవరకు మాత్రమే భోజనం చేయాలన్నది ఒక ఊళ్ళోనండి ఇద్దరు ఉన్నారండి ఎవరో తెలిసిన ఒక లావాట ఆయన బాగా బలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు ఇంకోటి బక్క చెక్కిన ఆయన ఒక ఆయన ఉన్నాడండి ఈ వీళ్ళిద్దరు ఒక చోట కలుసుకున్నారండి ఆ ఊళ్ళో ఆ సన్నటా చూచి ఈ లావాట ఆయన అంటున్నాడు వేళాకోళం నిన్ను చూస్తే ఈ ఊళ్ళో కరువు వచ్చినట్టుగా ఉంది అన్నాడండి వారేమన్నాడు తెలిసిన ఆ కరువు నీ వల్ల వచ్చింది అన్నాడండి ఎంత బాగా చెప్పి ఊరికి ఓవర్లోడ్ చేసి ఇంకోళ్ళకి ఇవ్వాల్సిన ఆహారం కూడా వీడు తినేశాడు కాబట్టి కరువు వచ్చింది అంటాడు వాడు ఎంత చక్కగా వాడికి ప్రత్యుత్తరం ఇచ్చాడో చూడండి అదే విధంగా మితాహారం అనేటువంటిది చాలా ముఖ్యం అని చెప్పి గమనించే ఇది ఆహారం అనేది డైలీ ప్రతిరోజు దీంతో కనెక్షన్ ఉంటుందండి ఆ ఏదైనా కొన్ని కార్యాలతో ఏదో నెల రోజుల కోటో పదిహేను సంబంధం ఉంటుంది కానీ ఆహారంతో డైలీ సంబంధం కాంటాక్ట్ అది పొద్దున లేస్తేనండి మొట్టమొదటిది ఆహారం ఆ ప్రస్తావన వస్తున్నదండి రోజుకి మూడు సార్లు దీని గురించి ప్రస్తావన వస్తుంది కాబట్టి బహుజాగ్రత్తగా ఉండాలి మితాహారం ఆ మితాహారం వల్ల ఏమవుతుంది ఆరోగ్యం బాగుంటుందండి గాంధీ మహాత్ముడు ఒక ప్రశ్న పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటారు దీని పేరు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు ఎవరు గాంధీ మహాత్ముడు ఏమండి ఇంత గాలి ఉన్నది కదా ఇదంత గాలి కదండి ఎక్కువగా తీల్చేస్తున్నావా అని అడుగుతున్నాడు అండి ఇంత గాలి ఉంటే ఎక్కువగా పీలుస్తున్నారా ఈ ముక్కుకి ఎంత అవసరమో అంత గాలి అది పీల్చుకుంటుంది అది వదిలేస్తున్నది అంతేగాని ఓహో గాలి ఎక్కువగా ఉందని ఊరికి చెడ ఎక్కువగా పీల్చేస్తున్నారా లేదండి అది అదేవిధంగా ఇంట్లో నీళ్లు కావాల్సిన నీళ్లు ఉంటాయి పైపులో గానీ లేకపోతే బావిలో గాని అన్ని నీళ్లు తాగేస్తున్నారా ఓహో నీళ్లు జాతిగా ఉన్నాయని ఊరికి ఊపిరి తిరగకుండా తాగుతున్నారా లేదు ఎన్ని నీళ్లు మీకు అవసరమో అన్ని తాగుతున్నారు మరి భోజనం భోజనం కూడా ఎంత అవసరమో అంతే కదా తీసుకోవాలి ఊరికి మితిమీరి తినటం కింద పడి దొల్లటం ఎందుకు వచ్చిన కర్మ అని చెప్పి గాంధీ మహాత్ పాయింట్ లేవగొట్టాడు ఏమండి నీళ్లు మితంగా తాగుతున్నారు గాలి మితంగా పీలుస్తున్నారు మరి భోజనం ఎందుకు అతిగా తింటున్నారు మీరు అని ప్రశ్న చేశారు ఆహా ఈ విధంగా మిత ఈ రోజు ఆహార ప్రస్తావన ఈ యోగ చివరి భాగంలో వచ్చిందండి ఆహ కుర్యాదహారం ప్రాణ సంధారణార్థం ఆహారం దేని కొరకంటే ప్రాణ సంధార బతకటానికి అంతే బతకటానికి ఆహారం గానీ ఏం లేదండి ప్రాణసంధారణార్థం ప్రాణాసంధార్యాహ తిజ్ఞాసనార్థం బతకేనా మళ్ళా ప్రశ్న అండి చూడండి ఈ నాలుగు పాదాల్లో నాలుగు చక్కని ప్రశ్నలు నాలుగు జవాబులు ఉన్నాయండి అది అందువల్లనే ఈ ముఖ్యమైన శ్లోకం అని నేను చెప్పింది ప్రాణాసంధార్యా దేని కొరకు ప్రాణం ఎందుకు ధరించాలంటే తత్వ జిజ్ఞాసనార్థం తత్వజ్ఞానం ఆ భగవంతుని తత్వం తెలుసుకోవటానికి జన్మ ఆ మరి ఎవరైనా దాని గురించి పాటుపడుతున్నారా దైవతత్వం ఏవైనా తెలుసుకుంటున్నారా లేదు కదా కాబట్టి ఇది చాలా ముఖ్యం అండి ప్రాణాసంధార్య బతకడం దేనికోసం అంటే టు రియలైజ్ గాడ్ టు రియలైజ్ హిజ్ ఓన్ నేచర్ అది తన యొక్క ఆత్మస్వరూపాన్ని చక్కగా అవగాహన చేసుకోవడానికి జీవితం వచ్చింది నారాయణ దాని గురించి పట్టించుకోవటం లేదండి తత్వ జిజ్ఞాసనార్థం ఆ తత్వం ఎట్లా కలుగుతుంది చెప్పండి ఆ భగవత్ కలగాలంటే నెగటివ్ అట్మాస్ఫియర్ పోవాలండి ముందు ఆ పాజిటివ్ లో నిలకడగలగాలంటే నెగిటివ్ పోవాలండి పాజిటివ్ అంటే ఆత్మ ఆత్మచింతన ఈ ఆత్మచింతనలో నిలకడగలగాలంటే దృశ్య వ్యామోహం ఇంద్రియ విషయం భోగాలు ఇవి దూరంగా తొలగిస్తే తప్ప లేకపోతే మనస్సు అంటే పరిగెత్తుతుందండి అనేకమైనటువంటి ప్రాపంచిక సుఖాల మోసం కోసం మనస్సు పరిగెత్తుంటే వేరీస్ ది కాన్సన్ట్రేషన్ చెప్పండి వీరికి ఏకాగ్రత ఎక్కడ కుదురుతుంది కాబట్టి క్లోజ్ ది డా్రియాన్ని సంయమ్య అంటాడు చూ సర్వద్వారా సంయమ్య క్లోజ్ ది డోర్స్ అంటాడు డోర్ అంటే ఏమిటి ఇంద్రియ ఇదండి ద్వారం ద్వారంలో ముయ్యమంటే దాంట్లో బెరడాలు కొట్టుకోమని కాదండి ముక్కుల్లో చెవుల్లో దా ఆ విషయముల మీదకి మనస్సు పరిగెత్తకుండా ఉండాలన్నది సర్వద్వారాన్ని సంయమ్య మనోహృదయ అది కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ తత్వజ్ఞానం పొందమంటే ఎట్లా కలుగుతుంది చెప్పండి ముందు ఆ నెగిటివేట్ మాస్టర్ని కొంచెం జయించాలన్నది ఆ ఇంద్రియములు జయించకుండా విశేష కుమీ మనస్సు పోతుంటే మానవుడికి ఏకాగ్రత కుదరదండది కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ నాయన ముందు బాహ్య విషయాలు చూడండి స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ బాహ్యాన్ స్పర్శాన్ బహిర్కృత్వాటి మీద దృష్టి పెట్టుకోబాకండి చక్షు చేయు అంతరే భ్రువోహ అది ఆ భ్రూ మధ్యంలో నాసికాగ్రంలో గాని శిరస్సులో అది సహస్వారం గాని లేకపోతే హృదయస్థానం గానీ ఎక్కడైనా దృష్టి పెట్టుకోండి ఆ ఆ దృష్టి పెట్టుకుని ప్రాపంచికమైనటువంటి దాని మీద మనస్సు పోనీయకూడదు ఆ ఒకవేళ పోయిద్ది అనుకోండి విచారణ చేత లోపలికి తీసుకురావాలి దాని పేరు ప్రత్యాహారం ప్రత్యాహారం చక్కగా బోధించండి మనశ్చంచలం వశం న ఎప్పుడెప్పుడు మనస్సు బహిర్ముఖంగా పోతుందో విచారణ చేత లోపలికి తీసుకురాండి వైరాగ్యం దానికి బోధించమన్నాడు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ కనుక ఈ విధంగా బోధ చేసి తత్వజిజ్ఞాసనార్థం ఈ వికారములు తొలగించుకోవాలి మనస్సులో అనేక జన్మల నుంచి ఉన్నటువంటి వికారములు శ్రీకృష్ణ పరమాత్మ నరకానికి మూడు ద్వారములు చెప్పాడు జ్ఞాపకం ఉందండి మొన్న పదహారో అధ్యాయంలో త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామక్రోధస్త ఈ మూడు వదిలేయమన్నాడు ఏది నరకానికి మూడు ద్వారములు చెప్పారండి అందరు చాలా మంది ఏం చేస్తున్నారు ద్వారాలు తడుతున్నారు ద్వారంలో ప్రవేశిస్తున్నారు దుఃఖాలు అనుభవిస్తున్నారు ఏమిటా ద్వారాలు చెప్పండి కామ క్రోధస్త కామ క్రోధస్త విషయం అందరికి తెలుసును ఇక క్రోధం అనే విషయం కూడా తెలుసును చాలా మందికి ఆ కోపాలు వస్తూనే ఉంటాయి దాన్ని కొంచెం జాగ్రత్తగా అదుపులో పెట్టుకోండి హ్యావ్ కంట్రోల్ ది ఇంద్రి ఓవర్ యువర్ సెన్సస్ అని పెద్దలు బోధిస్తున్నారు క్రోధం ఆ కోపం పెద్దవాళ్ళకైనా ఎప్పుడైనా రావచ్చు అండి బాగా సాధన చేసిన వారు కూడా అకస్మాత్తుగా ఏదైనా కోపం రావ కొందరికి వస్తే రావచ్చు అండి కానీ ఎట్లా ఉంటుంది తెలిసిన కోపం నీటి మీద అక్షరం నీటి మీద ఓం అని చెప్పి రాయండి ఏమండి ఎంతసేపు ఉంటుంది చెప్పండి ఓం అని నీళ్ల మీద రాస్తే ఉంటుందా నీళ్లు కలిసిపోతాయి మళ్ళీ ఒక్క క్షణం ఉంటుందండి అది ఎవరికైనా మహనీయులకైనా కోపం వస్తే ఉంటుందండి నీటి మీద వ్రాత వెంటనే కలిసిపోతుంది మళ్ళా క్రోధం పోతుందండి ఎవరికి మహాత్ములకి ఆ శాస్త్రంలో ఏం చెప్పారు చూసండి ఉత్తమే క్షణ కోపం సద్యమే ఘటికాద్వయం ఉత్తములైన వారికి ఎప్పుడైనా కోపం వస్తే క్షణ ఏ విధంగా నీటి మీద రాత మధ్యమే ఘటికాద్వయం మధ్యమ తరగతి వారికైనా కోపం వస్తే కొన్ని గంటలు బాధిస్తుందండి వాళ్ళు ఇవ్వవాడిని కొట్టాలి తిట్టాలి అనేటువంటి భావన ఆ కోపం తగ్గదు ఎంతసేపు కొన్ని గంటల వరకు మధ్యమే వీడి కోపం ఎటువంటిది అంటే ఇసుక మీద ఓమని రాయండి ఇసుక మీద హోమన్ రాస్తే కొద్దిసేపు ఉంటుంది మళ్ళా గాలికి కలిసిపోతుందండి ఆ ఇస్తే కలిసిపోతుంది ఆ విధంగా ఉంటుంది వీళ్ళ కోపం మధ్యమే ఘటికాద్వయం అధమేతు అహోరాత్రం అధముడికి అండి అహోరాత్రం అంటే పగలు రాత్రి అంటే ట్వంటీ అవర్స్ ఇరవై గంటలు వాడి మీద ద్వేషం కోపం చెలరేగుతుంటుందండి ఏది అధముడికి ఏ నీచేతు ఈ అధముడి కోపం ఎటువంటి తెలిసిన పలక మీద పలక మీద ఒక అక్షరం రాయండి ఆ ఒక నాలుగైదు రోజుల వరకు ఉంటుంది మళ్ళా నెమ్మదిగా ఆ మాసిపోతుందండి ఏది పలక మీద రాత ఆ ఈ అధముడికి కోపం అదండి నీ చేతు మరణాంతికం ఇంకా అధమాధముడికి కోపం వస్తే చచ్చే వరకు కూదట్టండి ఆ కోపం మరణాంతికం వాడి కోపం ఎటువంటి తెలిసిన నల్ల రాతి మీద చెక్కిన అక్షరం ఆ నల్ల రాతి మీద గనక అక్షరం చెక్కితే అది ఏమైనా పోతుందండి ఆ విధంగా ఉంటుంది కనుక ఈ కోపాన్ని కొంచెం అరికట్టుకోవాలని పెద్దలు చెప్తున్నారు నీచేతు మరణాంతికం ఉత్తమే క్షణకోపం సత్మధ్యమే ఘటిగా ద్వయం అధమేతు అహోరాత్రం నీచేతు మరణాంతికం కాబట్టి అది వచ్చి రాకమునిపే జాగ్రత్తగా దాన్ని తరివైంది ఇది పెద్ద ఇంకా మూడు రెండు ద్వారములు కామ విషయం తెలుసును క్రోధ విషయం ఇప్పుడు కొంత పరిచయం అయింది ఇకపోతే లోభం ఇదో ఇదొక నరక ద్వారం అండి ఈ లోభం అంటే ఏమిటి తెలుసండి పిసిరి కొట్టు పిసిరి కొట్టు ధనం అండి అనేది ఉండదండి ఏదో భగవంతుడు కావాల్సిన ఆస్తిస్తారు వీధులవాడు అసలు దానం చేయలేడు ఏం చేయలేడు మధ్యమ మధ్యమ తరగతి వారు గానీ ధనవంతులు కాని చేతనైనంత వరకు ఒకరికి ఉపకారం చేయటం మంచిదండి అట్లా కాకుండా లోభ బుద్ధి ఇదంతా ఏమో ఒక చోట కన్సర్వ్ చేయాలనే అభిప్రాయంతో ఏం చేస్తాడు ఆఖరికి చెప్పండి ఏం చేస్తాడు ఆఖరికి సపరేషన్ ఈ ధనంతో ఈ శరీరంతో ఈ ప్రపంచంతో ఒక వియోగం వస్తుందండి ఆ వియోగం వచ్చినప్పుడు తాను సంపాదించినంత ఏమైపోతుంది ధనంచ భోమ తాను కష్టపడి సంపాదించిన పైన కూడా మట్టి బ్యాంకుల్లోనో లేకపోతే ఎక్కడో నేపథ్యలోనో ఉండిపోతుంది అన్నది కనుక ఈ లోభ బుద్ధి అనేటువంటిది చాలా ప్రమాదమైనటువంటిది ఎంతవరకు సాక్రిఫైస్ అది ఆ ఇంగ్లీష్ లో ఒక సాగితండి ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అంటాడు ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ రాయి కనుక తిరుగుతూ తిరుగుతూ దొడుతూ ఉంటే దానికి పాచి పట్టదట రాయి దొళ్ళుతుంటే పాచి పట్టదు అంటాడండి అదేవిధంగా ధనం కూడా ఒకరికి ఉపకారం చేస్తే ఒకరికి ధర్మం చేస్తే అది తగ్గదని ఎదురు చెప్పలేదండి ఇట్ విల్ బికమ్ డబుల్ ఈ ఛాగ వల్ల ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది కనుక దాన ధర్మం వల్ల పుణ్యం కలుగుతుంది దీని వల్ల పెద్ద వచ్చే నష్టమే లేదు శక్తి కలిగినటువంటి వారు ఎంతవరకు వారికి అనుకూలము అంతవరకు చారిటీ చారిటీ అంటే సాక్రిఫిషియల్ స్పిరిట్ అది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఈ దాన విషయంలో డబ్బు కండి నలుగురు వారసులుటండి నలుగురు వారసులట ఎవరు చత్వరో విత్తదాయా ధర్మ రాజు అగ్ని దొంగ ఈ నలుగురు పంచుకుంటారట అండి డబ్బుని ఎవరైనా డబ్బు సంపాదించుకుంటే జ్యేష్ఠ్రావమానే అందరికండి పెద్దన్న గారు ఎవరో తెలిసిన ధర్మం నలుగురట ధర్మము రాజు అగ్ని దొంగ ఈ నలుగురికి చెందుతుంది అటండి డబ్బు ఆ ఈ నలుగురికి తక్కిన ముగ్గురు డబ్బు వారికి ఎప్పుడు చెందుతుంది అంటే మొదటి వారికి గనక మనం అవమానం చేస్తే మొదటి అన్నగారు ఎవరండి పెద్దన్న ధర్మ అది ఆ ధర్మాన్ని మనం ఆచరించకుండా దానం చేయకుండా పరోపకారం చేయకుండా గనక ఉంటే త్రయ్యంతి సోదర తక్కిన చిన్న తమ్ములు తమ్ములు ముగ్గురండి ఎవరు చెప్పండి రాజు అగ్ని దొంగ వీళ్ళు ముగ్గురు చెలరేగుతారటండి అన్నగారికి గనక మనం మర్యాద చేస్తే వీళ్ళు ఎవరు పలకరటండి వీళ్ళంతా మత్తుగానే ఉంటారు ఎవరు ధర్మ నలుగురు పంచుకుంటారని చెప్పారు నలుగురులో పెద్దన్న గనక మీరు అనుకూలం చేస్తే తక్కిన వాళ్ళు అడగరటండి అట్ట కాకుండా పెద్దన్న అవమానం చేస్తే ఎవరండి పెద్దన్న గారు ఆ ధర్మాన్ని గనక ఆ ఉపకారం గనక ఆ దానం గనక చేయకపోతే త్రయ కుప్యంతి సోదరా త్రయకుప్యంతి రాజు చెలరేగుతా దాని అర్థం ఏంటి పన్నులు పన్నులు వేస్తారండి పోతే అగ్ని ఏదో అగ్ని ప్రమాదం జరగచ్చు దాంతో నాశనం అయిపోతుంది లేక దొంగ తస్కరా దొంగ ఆ అపహరించవచ్చు కనుక మొదటి వాడిని కొంచెం జాగ్రత్తగా చూడండి అని శాస్త్రంలో చెప్తున్నారండి వారి కొంచెం అనుకూలంగా ప్రవర్తించండి ఏది దానో చర్మభూపాగ్నికర జ్యేష్ఠ్రావమా సోదర ఆ జ్యేష్ఠ్రాత పెన్నగారు అయినటువంటి ధర్మాన్ని కొంచెం జాగ్రత్తగా కాపాడండి అని ఒక గ్రామానికి వచ్చారటండి గ్రామానికి ఆ వచ్చిన వారు చాలా పెద్ద మనుషులండి వారి వాక్యం ఎంతో విలువ కలిగినటువంటిది వారు ఆ గ్రామానికి వచ్చి అందరిని ఆహ్వానం చేశారు ఉపన్యాసం సభ ఆ దేనికోసం భూదానం భూదానాన్ని గురించి చెప్పి ఆ ఊళ్ళో ఏదైనా కొంచెం భూమి కనుక ఎవరైనా సమర్పిస్తే దాన్ని తీసుకుని భేదవాళ్ళకి ఇవ్వటానికి వచ్చారండి వాళ్ళు ఆ ఊళ్ళోనండి ముగ్గురు ఉన్నారు భూస్వాములు వారికి చాలా భూమి ఉందండి ఓ ఇ ఎకరాలు ఉన్నాయి భూస్వాములు కానీ లోభం ఒక్క ప్రాణికి ఉపకారం చేయరండి వాళ్ళు ఆ ముగ్గురు ఉన్నారు ఇక ఉపన్యాసానికి అందరు గ్రామస్తులు రావద్దు అందరిని పిలిస్తే వచ్చారండి వస్తే ఈ భూస్వాముల ముగ్గురు ఎగర చూచారండి ఈ సభ గనుకొస్తే మమ్మల్ని అడిగేస్తారు భూమి ఇవ్వకపోతేనేమో మర్యాద ఉండదు అని ఎగరగొట్టారండి ఈ సభకే రాకుండా కానీ ఊళ్ళో వాళ్ళంతా పట్టుబట్టారు చూడండి ఆ ముగ్గురు రావాల్సిందే ఇంత భూస్వాములు కలిగిన వాళ్ళు మేమందరం ఇక్కడికి వచ్చే సామాన్య భూములు కలివారు ఎంత భూమి కలిగిన వాళ్ళ ముగ్గురు ఎందుకు పట్టుబట్టారో వాళ్ళని రప్పించారండి బలవంతంగా ముగ్గురిని కూడా వచ్చి కూర్చోబెట్టారు ఆ ముగ్గురికి గుండె దడ దడ దడా కొట్టుకుంటున్నదండి ఎక్కడ భూమి అడిగేస్తారో ఎక్కడిది త్యాగ బుద్ధి లేదు లోభ అండి వాళ్ళ ముగ్గురు వచ్చే భూస్వాములు అక్కడ కూర్చున్నారు బలవంతంగా తెచ్చి అక్కడ కూర్చోబెట్టారు ఇక చూడండి ఉపన్యాసం వాళ్ళు బ్రహ్మాండంగా జరిగిపోయి నా ఇలా ఏం చేసుకుంటారు ఈ భూమి ఎంత చక్కగా పంచి మీ ఆనందం వారి ఆనందం అని చెప్పి అనుకోండి అని చక్కగా ఉపన్యాసాలు చెప్పారు ఆ ఇక మీ ఊళ్ళో ఎవరెవరు ఎంత భూమి అని ఆ ప్రశ్న వచ్చిందండి ఆ ప్రశ్న ముందు వరుసలోనే కూర్చున్నారండి ఎవరు ఈ ముగ్గురు భూస్వాములు ఎక్కడ వాళ్ళని అడుగుతారు దాంట్లో ఒక ఆయన ఏం చేశాడు తెలుసండి మూర్చిపోయినాడు మూర్చిపోయాడు ఇట్లా చేతులు చేతులు కాళ్ళు వార్త కింద పడ్డాడండి ఒక ఆయన కింద పడితే ముగ్గురు కదండి ఇంకొక ఆయన రెండు చేతులు పట్టాడు ఇంకొక ఆయన రెండు కాళ్ళు పట్టాడు నెమ్మదిగా బయటికి తీసుకుపోయినాడండి అంటే రంగంలో నుంచి నిష్క్రమించారండి వాళ్ళు ఎంత ఉపాయం పెట్టుకున్నారు చూడండి వాళ్ళు ఇక్కడ ఉంటే ఏదన్నా అడుగుతారని ఒక ఆయన మూర్చిపోవటం ఒక ఆయన చేతులు పట్టుకోవటం ఒక ఆయన కాళ్ళు పట్టుకోవటం నెమ్మదిగా బయటికి దాన్ని ఎవరైనా ఆక్షేపణ చేస్తారో చెప్పండి ఒక ఆయన మూర్చిపోతే మరి తీసుకెళ్ళొద్దాం ఆ ముగ్గురు అట్లా దాటుకున్నారండి వాళ్ళు చూడండి ఎంత లోభ బుద్ధో కనుక ఇది నరకద్వారం అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడానికి సాక్రిఫిషియల్ స్పిరిట్ త్రివిధం నరకస్త్మన తామక్రోధస్త ఇప్పుడు వశిష్ఠుల వారి శ్లోకం పూర్తి చేస్తున్నారు ఏంటంటే అత్రహారార్థం కర్మ కుర్యాదం కురయాదహారం ప్రాణసంధారణార్థం ప్రాణసంధార్యా తత్వ జిజ్ఞాసనార్థం బతకటం దేనికంటే భగవత్ తత్వం తెలుసుకోవటానికి ఆ తత్వం ఎందుకు తెలుసుకోవాలని మళ్ళా ప్రశ్న తత్వం జిజ్ఞాయం ఏ నూయో మరల జన్మ దుఃఖం లేకుండా ఉండటానికి ఈ తత్వజ్ఞానం తెలుసుకోవాలని ఒక శ్లోకంలో అన్ని చక్కగా మన జీవుడు ఆచరించవలసిన కార్యక్రమం అంతా ఈ విధంగా చెప్పి ఇక చూడండి చివరి టైం కదా లేవకు రామచంద్రునికి ఎంత ఉత్సాహం కలిగిస్తున్నాడో చూడండి ప్రబుద్ధ్యవ ప్రబుద్ధ్యస్వ పునఃపునర ప్రబోధ్యసే మహాబాహు పశ్చిత్మార్కమనామయం ఆత్మని అర్కం అర్థం ఉంటే సూర్యుడిని ఆ చూడండి ఆత్మ దేదీప్యమానంగా హృదయంలో ప్రకాశిస్తుంది ఓ రామచంద్ర దర్శనం చేసుకోండి అంటారు చూడు ప్రబుధ్ ఉత్తిష్టత ఆ జాగ్రత్త అనే ఉపనిషత్వాక్యం చెప్తున్నారు ప్రబుద్ధస్ మహాబాహు పశ్చాత్మార్కమనామయం ఇప్పుడు అండి వశిష్ఠులు రెండు చేతులు ఎత్తుతున్నారండి రెండు చేతులు ఎత్తాడంటే ఎప్పుడు తెలిసినా ఎత్తేది ప్రతిజ్ఞ ఎవరైనా ప్రతిజ్ఞ చేయాలంటే రెండు చేతులు ఎత్తి పలుకుతారండి ఇప్పుడు వశిష్ఠులు రెండు చేతులెత్తి చెప్తున్నారు ఓ జనులారా ఓం భక్తుల నేను రెండు చేతులపై చెప్తున్నాను సారం వినండి అసంకల్పహపరం శ్రేయ ఏ సంకల్పం లేకుండా స్వస్వరూపంలో నిలకడగలటాన్ని మించినటువంటి స్థితి ఇంకోటి లేదు రెండు చేతులెత్తి ప్రతిజ్ఞ చేస్తూ చెప్తున్నాడు అసంకల్పహ ఏ విధమైనటువంటి పరం శ్రేయమంతర్ణ భావ్యతే దాన్ని ఎందుకు సాధించకూడదు అని ఈ విధంగా అద్భుతమైనటువంటి ఆత్మ విచారణ ము డెబ్బైది ముప్పై రెండు కూడినటువంటి అద్భుతమైన జ్ఞానసారం ఈ వశిష్ఠ మహర్షి చెప్పి ఆఖరికి ఓం శాంతి చెప్పబోతుంటే అక్కడ పూర్తి అయిపోయిందండి ఓం శాంతి శాంతి అని పూర్తి చేసేసినారు సభలో నుంచి ఒక లేచాడండి అక్కడ ఎన్ని వందల మంది కూర్చున్నారు ఎవరో తెలిసిన విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు లేచాడండి సభలో నుంచి ఓ వసిష్ఠ మహర్షి గారు నమస్కారం చేసి ఓ మహాశిష్ఠ మహర్షి నేను ఎన్నో బోధలు విన్నాను ఎన్నెన్నో ఉపన్యాసములు విన్నాను కానీ ఇంత దివ్యమైనటువంటి బోధ నేను ఎక్కడ వినలేదని విశ్వామిత్రుడు అండి చక్కని వాక్యం చెప్తారండి సార్ నిజంగా విశ్వామిత్రుని యొక్క సర్టిఫికేట్కి చాలా వాల్యూ ఉందండి ఎందుకంటే వీరిద్దరూ మొట్టమొదట అభిప్రాయ భేదం కలిగి ఉన్నారు అటువంటి విశ్వామిత్రుడు ముఖత ఆహా ఇటువంటి బోధం ఏమి వెళ్ళలేదంటే ఎంత విలువైనటువంటి వాక్యం చెప్పండి వారు ఆ మాట చెప్పి కూర్చుంటే ఇంకొక ఆయన లేచాడండి ఎవరో నారదుడు నారదుడు నారదుడు ఒక చోట ఉండడండి ఎప్పుడు మూడు లోకాలు సంచారం చేస్తుంటారు కానీ ఈ ఇరవై రోజులండి ప్రోగ్రాములన్నీ క్యాన్సిల్ చేశాడండి ఆయన అన్ని ప్రోగ్రాములు క్యాన్సిల్ చేసుకుని ఇక్కడే కూర్చున్నారు నారదుల వారు రోజులు చక్కని బోధ అంతా నా ఓ వశిష్ఠ మహర్షి నేను మూడు లోకములు సంచారం చేస్తున్నాను అనేక ఆశ్రమాలు చూచాను అనేక మఠాలు చూచినాను అనేక మంది మహాత్ములు యొక్క దివ్య బోధలు నేను ఇటువంటి బోధ ఎక్కడ వెళ్ళేదంటాడు ఎవరు నారదుల ఈ విధంగా ఒక్కొక్కరు స్తోత్రం చేస్తుంటే రామచంద్రుడు దుఃఖపడుతున్నాడు రామచంద్రుడు కంటి వెంట నీళ్లు ధారధారిగా కారిపోతున్నాయి ఏదో ఆ దుఃఖపడుతున్నాడు వెంటనే వశిష్ఠులు వారు ఆ దృశ్యం చూచి ఓ రామచంద్ర ఇంతమంది ఆనందపడుతుంటే మీ ఎవరిని ఉద్దేశించి నేను బోధంతా చేశానో అటువంటి మీరెందుకు దుఃఖిస్తున్నారు అని వశిష్ఠులు వారు చెప్పారు అడిగారు సభాముఖంగా చెప్పండి మీకు అభిప్రాయం ఎందుకు దుఃఖపడుతున్నారు అప్పుడు రామచంద్రుడు నమస్కారం చేసి మహాత్మా మీ దివ్య బోధ నాకు ఆనందం కలుగు చేసిందంటే చెప్పడానికి నేను వర్ణించదాలను కానీ ఒక్క విషయం తలంచుకుంటే నాకు ఏడుపు అందువల్ల దుఃఖపడుతున్నాను నా వయస్సు ఇప్పుడు పదహారేళ్ళు పదహారేళ్ళు గడిచిన తర్వాత ఇటువంటి బోధ వింటున్నానే ఇంకా కొంచెం ముందుగా గనక వింటే నా జీవితం ఎంత సార్థకం అందువల్ల ఏడుస్తున్నా నా జీవితం పదహారేళ్ళు నాశనం అయిపోయిందే అని నేను దుఃఖిస్తున్నానన్నాడండి ఎవరు రామచంద్రు నారాయణ ఈ కాలంలో ఎనభై ఏళ్ల ముసలాయని అడగండి ధ్యానం చేయమంటే నో టైం నో లీడర్ అంటాడు వాడు ఏ మరి రామచంద్రుడు పదహారేళ్లకే పరితపిస్తున్నాడు చూడండి అదండి ఇక్కడ విశేషం జీవితంలో బాల్య కాలం అండి ఫైన్ అట్మాస్ఫియర్ అండి గోల్డెన్ ఆపర్చునిటీ ఆ బాల్యం ఆటల్లో పాటల్లో నాశనం అయిపోతున్నది ఎవన కూడా మంచి అవకాశం కానీ విషయభోగాల్లో గడిపివేస్తున్నాడు ఈ విధంగా అమూల్యమైనటువంటి రెండు స్టేజెస్ అంతా వృధా అయిపోతే ఇక ముసలితనంలో ఒకవేళ భక్తి కలిగిన ఆసనం సరిగా వేసుకోలేడు ధ్యానం సరిగా చేయలేడు విఘ్నములు ఆరోగ్యం చాలా చెడిపోతుంది అటువంటి టైంలో ఏం చేయగలడు కాబట్టి ఈ రెండు చాలా ముఖ్యమని శ్రీ వశిష్ఠులు వారు చెప్పారండి ఇప్పుడు రామచంద్రుడు పరితపిస్తున్నాడు అయ్యో టైం అయిపోయింది పదహారేళ్లు గడిచిపోయింది నా జీవితంలో మంచి అవకాశం పోయిందనేటువంటి ఆ విషయం బయట పెట్టారు అండి ఏ విధంగా అందరూ స్తోత్రం చేసినారు ఆఖరికండి దశరథ మహారాజు ఆ వశిష్ఠ మహర్షిని ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టి గురు పూజ ఆ గురు పూజ చేస్తారండి ఎందుకంటే చక్కని హితబోధ చేసినటువంటి మహనీయుల్ని ఆ గురుదేవుణ్ణి మనం పూజ చేయాలని చక్కగా పూజ చేస్తారండి ఎవరు దశరథ మహారాజు ఆ పూజ అంతా అయిన తర్వాత ఆకాశంలో నుంచి పుష్పవర్షం ఆ భవనంలో పైనుంచి పుష్పవర్షం కురిస్తుంది దేవతలండి ఆనందం పట్టలేక పుష్పవర్షం కురిపించారండది అప్పుడు దశరథ మహారాజు ఓ దేవ గురు దక్షిణ ఇవ్వాలి కదా ఓ గురు గురు గురువు మీకు ఇటువంటి ఆత్మజ్ఞానం మాకు కలుగు చేసి జీవితమును పవిత్రం చేసినారు మాకు ఆహా మహోపకారం చేసినారు ఇటువంటి వారికి ఏదన్నా మేము దక్షిణ ఇవ్వాలి కదా గురుదక్షిణ ఏం నా కొన్న ఆస్తి అంతా మీరు తీసుకోండి నా రాజ్యం నా ఇతరమైనటువంటిది నా బంధువులు నా ఇది అంతైనా మీకు సమర్పిస్తున్నాను అన్నాడండి ఎవరు దశరథ మహారాజు గురు దక్షిణ కానీ వశిష్ఠులు వారు అంగీకరించలేదు నాయన ఇవన్నీ మీరే ఉంచుకోండి నాకు అక్కర్లేదు మీరు ఆ భక్తి ఆ శ్రద్ధ ఉంటే చాలు అని వశిష్ఠ మహర్షి చెప్తారండి అప్పుడు అందరూ కూడా సభ విసర్జన చేశారు అందరూ వారి వారు ఇళ్ళకెళ్ళిపోయినారు కానీ రామచంద్రుడు అండి రాత్రి పడక మీద కూర్చుని వశిష్ఠులు ఏం బోధ చేశారని బాగా చింతన చేయటం మొదలుపెట్టాడు దీని పేరే మననం అది శ్రవణం చేసినారు ఇరవై రోజులు శ్రవణం పూర్తయింది ఆ మననం వశిష్ఠు వారు ఏమి బోధ చేసినారని రామచంద్రుడన్ని చక్కగా మననం చేసి దాన్ని జీర్ణం చేసుకున్నారండి వారు ఒక్కరే కాదండి ఆ విన్నటువంటి వారు చాలామంది చక్కగా రా వారి బోధను మననం చేసి ఆనందం పొందినారండిది ఈ విధంగా వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుని ఉద్దేశించి లోటానికి మహత్తరమైనటువంటి శాస్త్రమును ప్రసాదించినారు దాన్ని చక్కగా మీరు శ్రవణం చేసినారు ఈ బోధలన్నీ బాగా మననం చేసుకుని మీరు కూడా ఆనందం పొందండి జై శ్రీ వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునకు श्री वाकि महर्षि की समस्त चराचर को सायंत्र गीता महात्यम गीता सारच प्रसंग जो